ఇన్ని తమ కల్పితము లితర సమ్మతులవునా ఉన్నది ఉన్నటువలే ఒనరింపవలదా చెప్పుగాక ప్రకృతిని చేరి నాల్గు వేదముల కప్పి అనిర్వాస్యమని కద్దా కొంత అప్పటి ఉపనిషత్తులన్నీ ముఖ్యముగాక తప్పికొన్ని అతత్వావేదకములున్నదా ఇన్ని తమ కల్పితములితర సమ్మతులవునా ఉన్నది ఉన్నటువలే దేవతా దేవతాయజ్ఞములు బోధించుగాక శాస్త్రములు వ్యావహారిక నిత్యత్వమందునున్నదా భావింప జగత్తులెల్లా బ్రహ్మమయమండ్రుగాక ఆవల పురాణాల మిథ్యావాచకమున్నదా ఇన్ని తమ కల్పితములితర సమ్మతులవునా ఉన్నది ఉన్నటువలే వనరింకవలదా మోక్ష ఫలాసక్తులని మునులు ఉన్నారుగాక వీక్షింప విఫలులని వింటిమా ధాత్రి రక్షించి వెంకటేశా రమణతో జీవులను కుక్షిపెట్టుకొన్నాడది గుణము అసత్యమా ఇన్ని తమ కల్పితములితర సమ్మతులవునా ఉన్నది ఉన్నటువలే వనరింపవలదా